ఈ నిరాకారము నిర్వికారము అనుభవంలో తెలియాలి గాఢ నిద్రావస్థలో నేనుందా లేదా ఉంది కాబట్టే కదండి పొద్దున్న లేచి మాట్లాడుతున్నాను లేకపోతే పొద్దున్న లేచి మాట్లాడే అవకాశం లేదుగా రాత్రి ఎదరబోయాడు పొద్దున్న లేచి మాట్లాడుతున్నాడంటే వాడు ఉన్నట్టా లేనట్ట ఉన్నాడండి బాబు లేవకపోతే పోయాడండి బాబు పొద్దున్న లేచి మాట్లాడుతున్నాం కాబట్టి రాత్రి నిద్రలో ఉన్నట్టే ఏమైనా తెలిసిందా నీకు ఏమీ తెలియదండి తెలియదని చెప్పి నేను ఉందా లేదా ఇప్పుడు అక్కడ ఉందండి ఇప్పుడు ఆ నేను నిరాకారమా సాకారమా ఎన్ని కాళ్ళు చేతులు ఉన్నాయి ఆ నేనుకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి పోనీ ఏమైనా పద్దెనిమిది చేతులు అమ్మవారికి అష్టాదశ భుజ దుర్గ అంటారు ఆవిడ ఎవరినైనా ఈ ప్రపంచంలో కీర్తించాలి అంటే పద్దెనిమిది చేతులతో కనుక ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళు విశ్వరూపులు విరాడు రూపులు కార్తవీర్యార్జునుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన పద్దెనిమిది చేతులతో యుద్ధం చేసేవాడు అంట చేతులతో ఏదైనా వ్యవహారం చేయగలిగేవాడు ఇప్పుడు కాదులేండి ప్రత్యుగ కాలంలో ఏనాడో అంటే అంత బలం కలిగినవాడని అర్థం అంత సామర్థ్యం కలిగిన వాడని అర్థం దుర్గని సేవించాలి అంటే దుమ్ దుర్గాయనమ అనే మూలమంత్రంతో కనుక సేవించేటప్పుడు ఆవిడని అష్టాదశ భుజ దుర్గగా భావించాలట ఆవిడ అంటే పద్దెనిమిది చేతులతో లోక సంరక్షణ చేస్తున్నటావిడ దుర్గతి నాశిని దుర్గ ఎవరికైనా సరే ఏదైనా దుర్గతి ఉంటే దుర్గని ఉపాసించమంటాం ఆ దుర్గని ఉపాసించేటప్పుడు ఆవిడని ఎలా భావించాలటంటే ఆ భావనారూపంలో అష్టాదశ భుజ దుర్గగా భావించాలంటే పద్దెనిమిది చేతులలో పద్దెనిమిది ఆయుధాలతో ఆవిడ జగద్రక్షణ భావిస్తూ ఉన్నది ఆవిడ అదిశక్తి స్వరూపము ఆ అదిశక్తి స్వరూపంగా భావించాలట ఆవి ఆవిడవే శక్తి స్వరూపాలన్నీ ఆవిడ యొక్క ప్రతి ఆ త్రిపుర సుందరే అన్ని రూపాలలో అన్ని శక్తి రూపాలలో అన్ని సాకార రూపాలలో వ్యక్తంగా ఉంది వ్యక్తంగా ఉన్న రూపంలో అవ్యక్తంగా ఉన్నటువంటి సాకారంగా ఉన్నటువంటి రూపాలలో నిరాకారంగా ఉన్న శక్తి ఆవిడే వెరీ వెరీ ఇంపార్టెంట్ రాబోయేది శరన్నవరాత్రులు ఆశ్వయ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో మనందరం తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే ఈ నిరాకారం అంటే ఎప్పుడు తెలుసుకోవాలి అది శక్తిని ఉపాసించడం అంటే సాకారము సరూపము రూపానికి ఆకారానికి బంధితుడైనటువంటి మానవుడు శరన్నవరాత్రి పూజా విశేషం ద్వారా నిరాకారమైనటువంటి శక్తి ఈ నిరాకారమైన శక్తి నిర్వికారంగా ఉండాలా వద్దా వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే శక్తి వేకారిత్వంతో పనిచేసింది అప్పుడేమైంది అప్పుడు వ్యావహారిక సత్తాగా ప్రాతిభాషిక సత్తాగా దిగొచ్చేసింది ఆ వ్యక్తం నుంచి వ్యక్తంగా దిగొచ్చేసింది అదే నిర్వికారంగా ఉన్నది ఈ నిరాకారంతో పాటు ఈ శక్తి తన మూలమైనటువంటి బ్రహ్మమునందు నిర్వికారంగా ఉంది శక్తికి మూలం బ్రహ్మం ఎందుకని బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తత్ మహదోర్మహంకార అవ్యక్తము మహత్తు మహదహంకారము ఈ మూడు కలిపితే శక్తి రూపాలు మహదహంకారం కిందకి దిగి వచ్చేసాం ఇక అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచంతా సృష్టి ఆ రూపాన్ని ధరించేసేసింది జాగ్రత్తగా అందుకని ఇలా వెనక్కి విరమించడం తెలుసుకోవడం వెనక్కి విరమించడం తెలుసుకోవడమే శక్తిని ఉపాసించడం శక్తికి మూలాన్ని గుర్తిరగడం అవ్యక్తానికి మూలమైన బ్రహ్మమును గుర్తిరగడం ఆధ్యశక్తికి మూలం బ్రహ్మం అది శక్తికి మూలం బ్రహ్మం జాగ్రత్తగా సంధానం చేయడానికి ఉపయుక్తమయ్యే కాలం శరన్నవరాత్రు అమ్మవారి అలంకారంతో సంతృప్తి చెందమాట అమ్మవారి వాళ్ళ మొదటి రోజు పాడ్యమి ఆవిడ బాల తర్వాత రకరకాలు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైన అలంకారములతో కనబడటం అలంకార రూపాలతో కనబడటం అలంకార రూపానికే మానవుడి యొక్క ఉపాసన పరిమితం అవడం నిరాకారం అవ్వదు నిర్వికారం అవ్వదు ఒకే త్రిపుర సుందరి అనేక శక్తి రూపాలలో కనబడుతోంది శక్తికి కూడా రూపం అంటున్నాం చూడండి ఒక వేదాంతంలోనే ఈ మాట వస్తుంది అదే భౌతిక విజ్ఞానం దగ్గర పదార్థము శక్తి రెండే ఉన్నాయి మ్యాటర్ ఎనర్జీ ఈ సృష్టి అంతా కూడా పదార్థము శక్తి యొక్క సంయోజనీయత వియోజనీయత వలన ఏర్పడ్డాయి పదార్థము